సో వ్యతిరేకం అర్థమైంది కదండి బంగారమునందు నెక్లెస్ లేదు నెక్లెస్లో మాత్రం ఎక్కడ పడితే అక్కడే ఉన్నది బంగారమే కాబట్టి దీంట్లో ఏది సత్యము ఏది అసత్యము బంగారం సత్యము నెక్లెస్ అసత్యము ఎందుకంటే నువ్వు నెక్లెస్ నువ్వు ఎక్కడంటే అక్కడే బంగారం ఉంది నువ్వు ఊరికే నెక్లెస్ నెక్లెస్ అని అల్లరి చేయడమే తప్ప అదంతా బంగారమే ఉన్నది బంగారమే కానీ బంగారంలో నెక్లెస్ లేదు నెక్లెస్ ఉందన్న చోట బంగారమే ఉంది కానీ బంగారంలో మాత్రం నెక్లెస్ లేదు చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో బంగారానికి నెక్లెస్కి ఉన్నది బంగారమే ఎందుకంటే నెక్లెస్ అన్న ప్రతి బంగారమే ఉన్నది నెక్లెస్ అనేది యథార్థంగా లేనే లేదు ఎందుకంటే బంగారం ఉన్నందు నెక్లెస్ లేదు అన్వయము వ్యతిరేకము కాబట్టి ఈ అన్వయం వ్యతిరేకాల వల్ల మీకు బంగారానికి నెక్లెస్కి ఉండేటువంటి వివేకము బాగా అనుభవానికి వచ్చిందా లేదా కాబట్టి ఈ అనుభవం బాగా మా వచ్చిందనుకోండి అటువంటి వాడు ఏం చేస్తాడంటే బంగారం ఉంటే దాచుకుంటాడు లేకపోతే ఎవరికైనా ఇస్తాడు తప్ప దాన్ని ఆభరణాల కింద చేసుకుని పెట్టుకోడు కదా ఈ వివేకం వచ్చేసిన వాడు పెట్టుకుంటాడా మీరు ఆలోచించి చెప్పండి పెట్టుకుంటాడా ఇప్పుడు నేను యథార్థం చెప్తున్నా రుద్రాక్షమాల చుట్టూ బంగారపు భూములు అవి పెట్టి నెలలో వేసుకున్న వాళ్ళు నెక్లెస్ పెట్టుకుని యంగ్ లేడీ ఇరవై అమ్మాయి పెళ్లికి ముందు నెక్లెస్ కొనుక్కొని పెట్టుకున్న అమ్మాయికిను వీడికి వివేకంలో తేడా ఏమీ లేదు ఒకే స్థాయి వివేకం వేళది వివేకంలో తేడా ఏమీ లేదు వివేకం కనుక బుర్రకి పట్టిందంటే వాడింకా బంగారంతో ఆభరణాలు చేసుకోవడం పెట్టుకోవడం ఇలాంటి పిచ్చిలో పడ్డావు వివేకం లేకపోతేనే పడతారు అది వివేకానికి మీకు లెక్కది ఆ వివేక బలం చూసారా దాని దాన్ని సాటింగ్ ఏది కాదు వివేక బలమును మించింది మరొకటి లేదు జ్ఞానం యొక్క బలం దాని పవరు అంత గట్టిగా ఉంటుంది అజ్ఞానం కూడా అంత గట్టిగానే ఉంటుంది వెరీ పవర్ఫుల్ అజ్ఞానమో అంత పవర్ఫులే జ్ఞానమో అంత పవర్ఫుల్లే కాబట్టి మీరు ఎప్పటికీ అన్వయ వ్యతిరేకములను పట్టుకుంటే మీకు ఈ అవివేకము తాదాత్మ్యము తొలగిపోతుంది అన్వయ వ్యతిరేకాలను ఆయన చూపిస్తాడు ఆయన చూపిస్తాడు నేను ఉడితే మీకు యాంటిసిపేట్ చేసి చెప్తున్నా ఇప్పుడు ఇది దేహము అన్నప్పుడు ఆ దేహము అన్న భావనతో పాటుగా నేను అనే భావన తోడుగా ఉంటుంది నేను అనే భావన లేకుండా దేహ భావన ఉండదు ఏమండి కానీ శుద్ధమైన నేనుగా మీరు నిలిచి ఉన్నప్పుడు దాన్ని ఎందు దేహము ఉండదు దేహమని మీరు ఎక్కడెక్కడ అంటే అక్కడక్కడ నేను ఉంటుంది ఇది చెయ్యి అంటాడు ఇది చెయ్యి చెయ్యియా నేనా నేను చెయ్యి అన్న చోట ఎవరున్నారు నేనున్నాను మేడా ఎవరున్నారు నేనున్నాను తల నేను ఎవరివేర్ దేహమన్న ప్రతి దాంట్లోనూ నేను ఉన్నది మీరు ఊహించండి తో సంబంధం లేకుండా దేహమనే అనే అవయవం ఏదైనా ఉంటుందా మీరు ఆలోచించండి ఉండదు ఏమండి కానీ మీరు శుద్ధ శుద్ధమైన నేను భావంలో నిలిచి ఉండాలి ఆ నేనుకి మగ్వాడు ఆడది బ్రాహ్మణుడు క్షత్రియుడు ఇలాంటి దేహధర్మాలను వెటిని పెట్టకూడదు పెడితే దాని పేరే అధ్యారూపము అవివేకమో అవుతుంది దేహధర్మాలు ఏమీ లేకుండా నేనుగా నిలిచి ఆ నేను ఎందు దేహధర్మములు ఏమైనా మీకు అనుభవానికి వస్తాయా రావు అంటే ఏమిటి దేహమని నువ్వన్న చోట వాస్తవంగా వ్యాపించి ఉన్నది నేనే కానీ నేను ఎందు దేహము అనుభవానికి వచ్చుట అంటే దేహమంతటా నేను అనే భావన వ్యాపించి ఉన్నది అదే అన్వయము శుద్ధమైన నేను భావనయందు దేహము ప్రవేశము లేనే లేదు దేహానికి అది వ్యతిరేకం దీన్ని బట్టి మీరేం నిరూపిస్తారు నేను సత్యము దేహము మిథ్య అనాత్మ నేనుయే ఆత్మ దేహము అనాత్మ అని ఆ విధంగా మీరు నేను అనుభూతి నేననేది అనుభూతి నేను అనేది పాఠం చెప్పేప్పుడు పదము వినేప్పుడు పదము దానికి అర్థం ఉంటుంది పదానికి అర్థం ఉండదు నేను పలక మీద రాయొచ్చు కూడా పదము దానికి అర్థం ఉంటుంది కానీ ఆ నేను మీరే అయినప్పుడు అది పదమా అర్థమా అనుభూతియా అనుభూతి పదము చాలా బాహ్యము నోట్లో ఉంటుంది అర్థము బుద్ధియుంది ఉంటుంది నోటి కంట లోతులో బుద్ధి బుద్ధి కంట లోతులో అనుభూతి ఇప్పుడు మీరు నోరా బుద్ధియా అనుభూతియా మీరు అనుభూతి మీ అనుభూతి అది మీరు తెలుసుకోవాలి మీ స్వరూపం అనుభూతి దేహమంతటా అనుభూతి వ్యాపించి ఉంటుంది కానీ అనుభూతి ఎందు దేహం ఉండదు ఇది వ్యతిరేకం నేను ఉండే అంటిసిపేట్ చేసి చెప్పాను అది ఆయన చెప్తాడు ఆయన చెప్పిన స్కీమ్లో మనం వెళ్దాము కాబట్టి ఇది ఈ రకంగా మీరు అన్వయ వ్యతిరేకాలని పట్టుకుని బాగా అభ్యాసం చేస్తే అంటే ఎలాగ అభ్యాసం చేయాలి శ్రవణము మననము నిరుధ్యాసనము అదే అభ్యాసం ఇంకా వేరే అభ్యాసం లేదు మీరు తీర్థయాత్ర చేయక్కర్లేదు దానాలు ధర్మాలు అవేమీ మీరు చేయక్కర్లేదు మీరు చేసుకోండి ఈ సందర్భంలో వాటి ప్రసక్తి లేదు మీరు ఈ సందర్భంలో చేయాల్సిందలా శ్రవణ మనన నిరుధ్యాసనములు మాత్రమే అంటే మీరు చేయాలి ఏమి తీర్థయాత్రలు నన్ను అడుగుతారు స్వామిజీ మీరు ఎవరు మీరు ఎవరైనా తీర్థయాత్ర తీసుకెళ్తారా నన్ను అడుగుతారు నేను నా వల్ల కాదా బాబు అని నేను అతి కష్టమే ఒక తీర్థయాత్ర చేసి ఇంకా ఈ జీవితానికి చాలా కృపార్థున్నాయనని నేను సెటిల్ ఉన్నాను నేను మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీర్థయాత్ర కాదండి ఆయన ఎవరో తీసుకెళ్ళి ఆయన తీసుకెళ్తున్నారు ఆయన ఓపిక ఉంది ఆయన తీసుకెళ్తున్నారు నాకు ఓపిక లేదు నేను తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే ఈ జనాలందరినీ వేసుకుని ఇక్కడికి అక్కడికి తిప్పడం ఇక్కడ ఈ దేవుడు ఉన్నాడు అక్కడ ఆ దేవుడు ఉన్నాడు పాఠం దగ్గరికి వచ్చేప్పటికీ దానికి దీనికి సంబంధం ఉండదు పాఠంలో ఏం చెప్తాం ఈ దేవుడు ఆ దేవుడు ఇన్ని దేవుళ్ళు లేదరా ఒకే దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నీ హృదయంలో ఉన్నాడు పైగా ఆత్మయ్య ఉన్నాడురా అని పాఠం kaabatti haiga vishranti ga i declare to myself i have earned my my uh, my rest nenu ana garha thunnandam ledhu anta vishranti teesukodan garha thunnama ledha cheppadam ledu ha arha tho nenu sampayanam chesanu vishranti teesukodan sampayanam untara విశ్రాంతి తీసుకోవాలి ఇదే విశ్రాంతి ఇదే విశ్రాంతి విశ్రాంతి తీసుకోవడం అంటే కూర్చుని ఇలాగా ముద్దపప్పులో కూర్చుని ఉంటారని అనుకోద్దు ఇదే విశ్రాంతి పంచదశి పాఠము భాష్య పాఠము ఇదే విశ్రాంతి ఎంతకంటే విశ్రాంతి అంటే ఉంటుంది ఈ పరుగులు కర్తృత్వం భోక్తృత్వములు ఎక్కడెక్కడికో సచ్యతత్వాన్ని వెతుకుతో పరిగెత్తడము అది దాంట్లో విశ్రాంతి ఉంటుంది శాంతియే ఉంటుంది ఇది విశ్రాంతి ఆత్మస్వ శ్రవణమరణ నిధ్యాసనములు తప్ప మీరు ఏమీ చేయక్కర్లేదు మీరు కొండలు ఎక్కర్లేదు గుట్టలు ఎక్కర్లేదు పొరుగులు తీనక్కర్లేదు మీరు చలిలో నదీ స్నానాలు చేయనక్కరు మీరు చేసుకుంటే చేసుకోండి ఆ సందర్భం లేదు ఇక్కడ మటుకు అన్వయవ్యత రేఖములు వివేక అభ్యాసము తప్ప మిమ్మల్ని బంధం విముక్తి చేసేది ఇంక ఏదే ఉండదు మిగతా ఏదైనా ఉంటే ఉంటే ఉండొచ్చు ఇప్పుడు రోగానికి మందు ట్యాబ్లెట్ వేసుకుంటే మీకు రోగం తగ్గుతుంది అంతే తప్ప ప్రిస్క్రిప్షన్ కాగితం తెచ్చుకొచ్చి లేకపోతే పెద్ద అపోలో ఫార్మసీ దగ్గరికి వెళ్ళిపోతే రోగం తగ్గదు ట్యాబ్లెట్ వేసుకుంటే రోగం తగ్గుతుంది అవి సపోర్టింగ్ సిస్టమ్స్ ఉంటాయి అన్నానికి ఆకలికి అన్నము మా వెండి కంచంలో తింటారా బంగారపు కనసం ఏం పిచ్చా అసలు అలా ఏదో ప్లేటు శుద్ధమైనటువంటి ఓ ప్లేట్లో తినేస్తే లేటు కంటే ఆఫ్ ఉంటే మరీ శ్రేష్టం అసలు ఇంకా ఇలా చేతిలో తరుణ సాగర్జీ మహారాజు అలాగే భోన్ చేస్తారు నేను ఆయన భోన్ చేసుకున్న వీడియో చూశాను ఆయన బోయినకు వెళ్తారు బోయిన వడ్డించేటువంటి అమ్మలు ఈయన వస్తున్నాడంటే వాళ్ళు ఎంతో శ్రద్ధతో చేస్తారు మహాభక్తితో చేస్తారు వాళ్ళు అరడవ మంది ఉంటారు వాళ్ళు ఫైవ్ ఐటమ్స్ సిక్స్ ఐటమ్స్ ఉంటాయి ఆ ఐటమ్స్ వాళ్ళు గిన్నెల్లో స్పూన్స్లో పట్టుకుని సిద్ధంగా నిలపడి ఉంటారు ఈయన కూడా వెళ్తారు నిలపడు భోజేస్తారు ఈయన ఇలా చేయబెడతారు వాళ్ళు ఒక ఐటమ్ దాంట్లో వేస్తారు చేతిలో అంటే అది మరీ వేడిగా ఉండకూడదని వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు లేకపోతే చేతిలో వేయడం కదా సో చేతిలో వేస్తారు అది తినేస్తారు ఆ రమణ మహర్షి కూడా అలాగే భోజనం చేసేవాళ్ళు అలా చాలా కాలం అలాగే పనిచేసేవారు కాబట్టి ఇది శ్రేష్టం చేతులే కథప కథతలమే పాత్ర కరపాత్రజీ మహారాజు అని ఒక మహాత్ములు ఉండేవాడు చెయ్యే పాత్ర ఆయన పేరే కరపాత్ర కన్వీనియంట్గా లేదునండి వాళ్ళకి ఇబ్బంది మనకే ఇబ్బందే అదేదో ఒక రూల్ కోసం అలా పెట్టుకున్నప్పటికీ నిరసమ మేక్ ఇట్ ప్రాక్టికల్ ఆకు వేసుకు సిటీలో ఆకులు ఎక్కడి నుంచి వస్తాయి రోజు అరిటాకే కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఓ ప్లేట్లో తినేస్తాయి స్టీల్ ప్లేట్ ఇత్తడి అంటే అది మళ్ళీ దాని ప్రాబ్లం పులుసు వేసుకోవడానికి సమస్య అవుతుంది కాబట్టి స్టీల్ ప్లేట్ ఐడియల్ ఇత్తడి ప్లేటు వెండి ప్లేట్ అనవసరం వెండి అనవసరం కదా గృహస్థులకు అటువంటి బరువు పెట్టకూడదు వెండి ప్లేటు బంగారు ప్లేటు అన్వయవ్యతిరేకాభ్యాం అన్వయము వ్యతిరేకములతో పంచకోశ వివేకత వివేకము వలన స్వాత్మానం తనస్వరూపమును తోశముల నుండి ఉద్ధృత పైకి తీసి పరం బ్రహ్మ పరమాత్మను ప్రపద్యతే పొందుతున్నాడు అది ఇప్పుడు శంకర భగవత్వాదు దృష్టాంతం చెప్పారు గంధపు చెక్క ఇప్పుడు కొనుక్కొచ్చాడు అది మురిక్కలవులో పడింది గంధపు చెక్క ఈ దృష్టాంతం ఈశావశోపనిషత్తులో ఉంది మురిక్కలవ ఈషావరస్పనిషత్ భాష్యంలో మురిక్కలవులో పడితే ఇప్పుడు ఏం చేయాలండి పైకి తీయాలి చేయి పెట్టి పైకి తీయాలి అది గంధం వాసన వేస్తుందా మురికి వాసన వేస్తుందా మురికి వాసన వేస్తుంది దాన్ని నేళ్లలో కడగాలి కడిగి ముక్కు దగ్గర పెడితే ఇంకా మురికి వాసన వేస్తుంది అప్పుడు ఏం చేయాలి దానికి సబ్బు పెట్టి తోని కడగాలి అప్పుడు ముక్కు దగ్గర పెడితే ఏదో కొద్దిగా గంధం వాసన వేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే ఇంకా మురికి ఓ పట్టానం వదలదు అప్పుడు ఎండలో పెట్టి ఎండిపోయిన తర్వాత చిత్రిక పట్టిది ఉంటుంది చూడండి అలాగదాన్ని చిత్రిక పట్టేసి ఆ పై లేని తొలగించి పారేస్తే అప్పుడు సుగంధం ఘుమఘుమలాడుతూ పడిపోతుంది ఆ విధంగా అన్నమయ మొదలుపెట్టి పంచకోశ వివేకం చేస్తే మురికాలులో పడిన గంధపు చక్కని శుద్ధి చేసిన విధంగా దేహం అంటే మురికే కదా మరి అక్కడి నుంచి దాన్ని పైకి తీసి పైకి తీసి పైకి తీసి ఐదు కోశాల నుంచి పైకి తీసేసేపటికి ఆ తన స్వరూపములో స్వరూపము పరబ్రహ్మలో విలీనమైపోతుంది చాలా సింపుల్ శ్లోకం ఈ అన్వయం వ్యతిరేకాలనే ఆయన చెప్తారు హీ విల్ డిస్క్రైబ్ ఆల్ దాట్ ఉంటే ప్రణాళిక ఇచ్చారు మీకు అన్వయం వ్యతిరేకాభ్యాం అన్వయం వ్యతిరేకములతో పంచకోశ వివేకత ఐదు కోశముల వివేకజ్ఞానము వలన స్వాత్మానం తన స్వరూపమును తోశముల నుండి ఉద్ధృత్యా పైకి తీసి పరం బ్రహ్మ పరంబ్రహ్మను ప్రపద్యతే పొందుచున్నాడు అన్వయంవ్యతిరేకాభ్యాం పంచకోశ వివేకత స్వాత్మానంతత ఉద్ధృత్య పదం బ్రహ్మ ప్రపద్యతే ఇప్పుడు అన్వయవ్యతిరేఖలు ముందు స్థూలదేహము దానికి అన్నమయ పేరు అన్నమయ క్వశ్చన్తో మొదలుపెట్టి అన్నమయ వ్యతిరేకాలు చెప్పుకొస్తారు ఒక్కొక్కటే అది నేను చెప్పింది ఫిట్ అవుతుందో అవుదో చూద్దాం ఆయనే చెప్తారు నేను పద్ధతిలో చెప్పాను ఆయన చెప్పింది ఫైనల్ ఆ పద్ధతి ఉంది నేను ఎక్కడో చూసి చెప్పిన పద్ధతే కదా అది ఈ చెప్తారన్నది మనం చూద్దాం అభానే స్థోల దేహస్య స్వప్నేయద్భానమాత్మన తరేకస్తానే అన్యానవభాసనం నేను అనుకున్నట్టే అయిందండి నేను మీకు అనుయ వ్యతిరేకాలు తేలికైతే చెప్పే ఉపాయం చెప్పాను ఆయన దాన్ని కొంత జటిలం చేసి చేస్తున్నారు అంతేంటే ఇదేం పురాణ కాలక్షేపం అనుకుంటున్నారా శివపురాణం కాలక్షేపం దీంట్లో కూడా పురాణంలో కూడా విష్ణు పురాణం చెప్పడం ఎవడు పడితే వాళ్ళు విష్ణు పురాణం చెప్పడం నేను ఒకప్పుడు విష్ణు పురాణం చెప్పేవండి ఎందుకంటే వేదాంత గ్రంథంలాగా భగవద్గీతలాగా ఉంటుంది విష్ణు పురాణం భాగవతానికి మూలం విష్ణు పురాణమే చాలా గంభీరంగా ఉంటుంది విష్ణు పురాణం శివపురాణం విష్ణు పురాణము లేకపోతే భగవద్గీత చదివిన తర్వాత శివపురాణం చదివితే చెడుకు పిప్పి నవ్వులుతున్నట్టుంది ఏదో అలా అలాగొకగా ఉంటు ఏదో ఉంటున్నారు నన్ను ఏమండి మీ విష్ణు పురాణం మీ శివపురాణం చదివామండి చాలా మహానందం కలిగిందండి గొప్పగా రాశారు మీరు అంటూ నా దగ్గరికి వచ్చి నేను సిగ్గుపడుతూ ఉంటా అలా అన్నట్టున్నారు ఎందుకంటే నా పాండిత్యం ఇక్కడికి వచ్చిందా అని నేను సిగ్గుపడుతూ ఉంటాను కుంభ సుబ్రహశ్వర్ దగ్గర వాళ్ళ దగ్గర వ్యాకరణం అంతా తలకిందులుగా అప్పజెప్పిన ఆ శ్రమంతా వచ్చి శివపురాణం దగ్గర మన పాండిత్యం అక్కడ ప్రకటమవుతారు అయ్యారా అది అది కాదు మనం పాండిత్యం అక్కడ కాదు పాండిత్యం అక్కడ ఏదో యోగవాసిష్టమనో లేకపోతే పంచదేశనో అక్కడ కానీ శివపురాణంలో ఏముంటుంది బృహదారణోపనిషత్తు అన్నారు ఒప్పుకున్నారు బృహదారణ్యోపనిషత్ ఇట్ హ్యాజ్ పుష్డ్ మీటు ది వాల్ ఐట ఫోర్ ఇయర్స్ ఇంకా వేరే పనేం లేదు ఫోర్ ఇయర్స్ పట్టింది కానీ ఇట్ హ్యాజ్ పుష్డ్ మీటు ది వాల్ మధ్యలో ఒకసారి అబ్బా ఎందుకు పెట్టుకున్నాను రా బంధువుతున్నాయండి మనకి ఈ ప్రారంభం మనకి ఎందుకు ఇది అని అనిపించేంత అలాగా రెండు సందర్భాల్లో ఒకటి బృహదారణ్యకం రెండు పంచీకరణ పంచీకరణ ఆ రోజుల్లో చేశాను కానీ మళ్ళీ ఇప్పుడు చేయమంటే నా వల్ల కాదు ఇప్పుడు అంత బుద్ధికి అంత శ్రమ పెట్టడం ఓపిక తగ్గుతుంది ఆ రోజుల్లో పంచీకరణము బృహదారణ్య ఉపనిషం ఆ ఇంగ్లీష్లో పంచీకరణం తెలుగులో గృహదారణ్యోపం చాందోద్యం హ్యాపీ హ్యాపీ మెర్రీ గోకిన్ ఉంటుంది చాందోద్యం ఎనివే ఇప్పుడు శివపురాణం చెప్తూ ఉంటారు కొంతమంది ఒక శివుణ్ణి అక్కడ నిలబెడతారు వీడు చెప్పే శివ పురాణానికి ఒక శివుడు ఒకడు కావాల్సి వచ్చాడు శివుడు శివుడు బ్లూగా ఉంటాడని వీడే చూసొచ్చాడా ఏదో ఎక్కడో శివుడు రుద్రుడు ఎర్రగా ఉంటాడని వేదం చెప్తోంది వీడు బ్లూ కలర్ వేస్తాడు శివుడికి బలి అంటే ఏమిటి అది రాముణ్ణి కృష్ణుణ్ణి అనుకరం అనమాట రాముడు కృష్ణుడు బ్ బ్లూలోగా ఉంటారు కదా ఈ శివుణ్ణి మాత్రం ఎందుకు శివుణ్ణి ఇంకో బూడిది కలరో ఏదో ఎందుకు పెట్టాలి అని రాముడికి కృష్ణుడికి పెట్టిన కళలే ఈ శివుడికి కూడా పెడతారు రాముడికి కోదండాన్ని ఇస్తారు కృష్ణుడికి చక్రాన్ని ఇస్తారు వీడికి షూలం ఒకటి పెడతారు ఒక అత్తతోటో కట్టెతో చేసిన షూలం ఒకటే అది జీతికిస్తారు అక్కడ నిలబెడతారు తర్వాత గజచర్మాన్ని కట్టిస్తారు అది ఏం కాదు గజ చర్మాల ఆకారంలో ఉన్న సిల్క్ అది కట్టుకుంటాడు సిల్క్ పంజి కట్టుకుంటాడు అది గజ జన్మాకారంగా పెయింట్ అది డిజైన్ వేసి అది కట్టుకుని నిలబడతాడు ఓ పాము ఒక రబ్బర్ పాము ఒకటి మెళ్ళలో తగిలించుకుని అది ఊడిపోకుండా పిన్ని పెట్టి దాన్ని ఫిక్స్ చేసుకుని అక్కడ ఎందుకండి ఇది ఇలాంటి పిచ్చు వేషాలు వేయొద్దని ఎవరైనా చెప్పొద్దు ఇప్పుడు కుర్రాలు తెలియక చేసుకుంటే పెద్దలు కోకలు వేయాలి అలా చేస్తున్నాం మరి అలా చెప్పేవాళ్ళు కూడా లేరా సీతాదేవి అలా అడిగింది వణాసురుణ్ణి ఎరా నీకు బుద్ధి ఎలాగూ లేదని సెటిల్ అయిపోయింది నీ ఊళ్ళో లంకలో రే తప్పురా నువ్వు చేస్తున్న పని తప్పు సుమా మానేసే అని కూకలేసేటువంటి వాళ్ళు ఎవళ్ళు కూడా లేరా లంక దరిద్రపు లంక అయిపోయిందా అని అడుగుతున్నారు అందుకోసం నేను అలా అడుగుతున్నా చెప్పి ఎవడైనా పెద్దలు చెప్పొద్దా ఏ ఆపు ఇంకా ఇలాంటి పిచ్చి వేషాలు వైపు చక్కగా పురాణం చెప్పు ఇది అనవసరం అని ఎవడైనా పెద్దలు చెప్పొద్దా మరి భయపడతారు మీరు కాబట్టి పంచదశ అంటే కొంచెం గట్టిగా ఉంటుంది మీరు ఓపికగా ఓపిక పట్టాల్సి ఉంటుందండి అభానే స్థూలదేహస్ స్వప్నేద్భానమాత్మన సోర్వయోవ్యతిరేకస్తానేవభాసనం ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం దీన్ని సెటిల్ చేయాలి ఈ శ్లోకాన్ని సెటిల్ చేయడం ఎలాగంటే కొబ్బరికాయ ఇచ్చి తిరగబడినాం కొబ్బరికాయ ఇచ్చి తిరగబడి ఏమిటి తిరుచాడు దాన్ని రాయి ఒకటి సంపాదించాలి కొంచెం పదునైన ఎడ్జున్న రాయి సంపాదించాలి సంపాదించి ఆ రాతి మీద దీన్ని పెట్టి కొట్టాలి అయితే రాతితో దీన్ని కొట్టినా కొట్టాలి ఆ ముచ్చికి తీసేయాలి ముందు ఆ ముచ్చికి దగ్గర సాఫ్ట్గా ఉంటుంది అక్కడ బోటంలో కొడితే అది పగలదు అది పెంకులా ఉంటుంది ఆ ముచ్చికి దగ్గర సాఫ్ట్గా ఉంటుంది అక్కడ బాగా కొట్టాలి అది నలుగుతుంది నలిగిన తర్వాత ఒక పీకే లాగి అలా క్రమంగా ఓపికగా పెద్దది పట్టుకుంటే రాదు చిన్నది పట్టుకోవాలి పట్టుకునే అలాగా ఓపిక అరగంట టైం పడుతుంది అలా ప్లేక్ చేయాలి అప్పుడు ఆ పెంకు వస్తుంది అప్పుడు జాగ్రత్తగా ఆ పెంకులో చిల్లు పెట్టాలి అక్కడ మూడు చిల్లులు ఉంటాయి ఆ మూడు చిల్లుల దగ్గర షార్ప్ ఇన్స్ట్రుమెంట్తో చిల్లు పెడితే రెండు చిల్లులు పెట్టాలి పెడితే లోపల ఉండే మధురమైన జలాన్ని తాగవచ్చు నీళ్ళన్నీ తాగేసిన రెండు చిల్లులు పెట్టకపోతే రాదు ఒక చిల్లుకి రాదు ఒక చిల్లులో గాలి వెళ్తుంది ఒక చిల్లులో జలం వస్తుంది ఆ జలాన్ని తాగేసిన తర్వాత మట్టి లేని ఒక బండరాయిని సంపాదించి దాంతో పగల పగలగొట్టే చిన్న చిన్న ముక్కలు వస్తాయి పెంకు ఉంటుంది గట్టి పెంకు ఈ పెంకును రాయి మీద పెట్టి అలా పైన కొడితే ఆ పెంకు నుంచి ఈ కొబ్బరి విడిపోతుంది అది చుట్టూ కాగితం మీద పెట్టుకుని మట్టి తగలకుండా చూసుకుని ఆ విడిపోయిన కొబ్బరిని మనం తినాల్సి ఇప్పుడు ఈ శ్లోకం ఆ స్థాయిలో ఉంటుంది వీరికి నారికేళ అని పేరు ద్రాక్షాపాకము దీనికి ఆపోజిట్ ఓకే స్వప్నే స్వప్నమునందు స్వప్నావస్థయందు స్థూలదేహస్య స్థూలదేహము యొక్క అభానే సతీ సతిసప్తమి సతిసప్తమి సతీ పెట్టుకోవాలన్నమాట ప్రతి అభారణము అంటే తెలియట భానము అంటే ప్రతీతి ప్రతీతి అంటే తెలియట ఓకే ప్రతీతి అనే మాట వచ్చి అంటూ ఉంటాను ప్రతీతి ప్రతీతి అంటే తెలియట ఇప్పుడు ఘటము ఉన్నది ఘటము తెలిసిందా లేదా తెలిసింది దాన్ని ఏమంటారు ఘట ప్రతీతి ఓకే ఇప్పుడు స్వప్నావస్థ మీరు కలగంటున్నారు కలగంటు అంటే ఈ దేహం యొక్క ప్రతీతి మీకు ఉంటుందా ఉండదు ఉంటుందనకండి ఉండదు ఇంకో దేహం ఏదో ఇంకో దేహంతో మీరు కుస్తి పడుతూ ఉంటారు కానీ ఈ దేహం యొక్క ప్రతీతి ఉండదు ఈ దేహం తెలియదు మీకు దేహం యొక్క ప్రతీతి ఉండదు మళ్ళీ చెప్దాం కానీ నేను యొక్క ప్రతీతి ఉంటుందా ఉండదా స్వప్నంలో ఉంటుందే స్వప్నంలో నేను ఉంటుంది కానీ ఈ దేహం యొక్క ప్రతీతి ఉండదు నేను ఇందాక చెప్పిందాన్ని ఆయన ఇంకో చెప్పాడా లేదా నేను నేను అనుభవంలో దేహము లేదని చెప్పి ప్రయత్నం చేశాను దాన్ని ఆయన చక్కటి దృష్టాంతంలో చూపిస్తున్నాడు మీరు గమనించేలా మీకు స్వప్నంలో నేను ఉంటుంది కానీ ఈ దేహము ఉండదు మరో దేహం ఉంటుంది కదా అండి అంటే దట్ ఈజ్ నాట్ ది పాయింట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ ఈ దేహము ఉండదు కొన్ని మరో దేహం మరో దేహానికి కూడా మేము సెటిల్ మీరు స్వప్నం నుంచి జాగ్రత్తలోకి వస్తారు నేను ఉంటుంది ఆ దేహం ఉంటుందా ఉండదు అది రహస్యం అన్నాం మళ్ళీ స్వప్నే స్వప్నావస్థ ఎందు స్థూలదేహస్ స్థూలదేహం యొక్క అభానే సతీ ప్రతీతి లేకుండగా ప్రతీతి లేనిది అగుతుండగా ఆత్మన తన యొక్క యత్ ఏ భానం ప్రతీతి గలదో అంటే దేహము యొక్క ప్రతీతి లేదు కానీ తన యొక్క ఉన్నది సహా అది అన్వయ అన్వయము ఇప్పుడు జాగ్రత్త వస్తువులోకి వచ్చారు దేహము తెలుస్తోంది నేను తెలుస్తోంది తను తెలుస్తోంది స్వప్నంలోకి వెళ్ళాడు దేహం తెలియట్లేదు కానీ తను తెలుస్తూనే ఉంది అంటే తను అన్వయించింది జాగ్రత్త అవస్థలో నుంచి స్వప్నావస్థలోకి తను అన్వయించింది అన్వయించడం అంటే దాంట్లోకి వెళ్ళడం తను తను జారిపోలేదు స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థలో నుంచి స్వప్నావస్థలోకి వెళ్ళేప్పటికీ తను జారిపోలేదు దేహము జారిపోయింది కాబట్టి తనుకే అన్వయం వచ్చింది తద్భానే ఆత్మ ప్రతీతమొగుతుండగా ఆ తాను ప్రతీతమొగుతుండగా అన్యానవభాసనం ఆ దేహము ప్రతీతము కాకుండుట వ్యతిరేక వ్యతిరేకము కాబట్టి జాగ్రత్త అవస్థలో ఏమున్నాయి దేహము నేను ఉన్నాయి స్వప్నంలోకి వెళ్ళాడు వెళ్ళేప్పటికీ దేహము జారిపోయింది నేను కొనసాగుతోంది నేను కొనసాగుట నేను యొక్క అన్వయము దేహము జారిపోవుట దేహము యొక్క వ్యతిరేకము చూసండి సరళం అయిపోయింది కొబ్బరికాయ పగలు కొట్టడం నీళ్లు తాగేయడం అన్నీ అయిపోయాయి ఏమైంది జాగ్రత్తగా చూస్తే అదే మళ్ళీ స్వప్నే స్వప్నావస్థయందు స్థూలదేహస్య స్థూలదేహం యొక్క అభానే సతీ ప్రతీతి లేనిది అగుతుండగా ఆత్మన నేను యొక్క ఎత్తు ఏ భానం ప్రకాశించుటగలదో సహ అది అన్వయ అన్వయము తద్భానే సతి మళ్ళీ సతి పెట్టుకోండి తద్భానే సతి ఆ నేను యొక్క ప్రకాశించుట ఉంటుండగా అన్యనవాసనం ఇతరమైన దేహము ప్రతీతము కాకుండా వ్యతిరేక వ్యతిరేకము ఓకే అభామే స్థూలదేహస్ స్వప్ యద్భానమాత్మన సోన్ భానే ో్యతికస్తానేవాసనం చిన్న మెడిటేషన్ జాగ్రత్త ధ్యాన ముద్ర ఎందు ఉన్నాను ధ్యాన ముద్ర అనగా ఎలర్ట్ అంటే సావధానులుగా ఉండుట అదే సమయంలో రిలాక్స్ విశ్రాంతిగా ఉండుట నడుమును సాగదీస్తే సావధానత భుజములను చేతులను లూజ్గా పెడితే విశ్రాంతి ధ్యానంలో దేహము బిగిసి ఉండకూడదు మనస్సు కూడా టెన్స్ ఉండకూడదు టెన్షన్ ఉండకూడదు అందుకోసమని కళ్ళను నొక్క పెట్టకుండా అలవాతగా ముసి పెదవులపై చిన్న నవ్వు ఇప్పుడు మనస్సు కూడా టెన్షన్ పోయి ఉల్లాసముగా ఉన్నది ఈ ధ్యానముద్ర యొక్క మహిమను గుర్తుపట్టాలి ధ్యానము ధ్యానముద్ర పూజా మొదలైన పూజల కంటే పారాయణల కంటే కూడా సూక్ష్మము ఆంతరము ఎక్కువ విలువైనది ఎందుకని ఎందుకంటే ఈ ముద్రలో ఉన్నప్పుడు నా నుండి సంసారము అంత జారిపోతుంది మామూలుగా నా ఇల్లు నా బాకలి నా కొడుకు నా భర్త నా భార్య నా డబ్బు నా ఫ్యామిలీ నా కులం నా గోత్రం ఇంత సంసారం కానీ ఇప్పుడు ధ్యానముద్రలో అవేమీ లేవు కేవలము నేను మాత్రమే ఉన్నాను ఇది ఎంత సరళముగా ఉన్నది ఈ సంసారం నా నుండి జారిపోవడానికి ఎంత పరిశ్రమ చేసే చేయాల్సి వచ్చింది ఏ పరిశ్రమ లేదు కేవలము మనస్సు సావధానమైన వెంటనే సంసారం తనంత తాను జారిపోయి నేను ధ్యానముద్రలో అనుభూతి రూపముగా నేను అనే అనుభూతి నేను అనే పదము నోటి ఎందు ఉన్నది దాని అర్థము బుద్ధి ఎందుకలదు కానీ అనుభూతి అదియే యథార్థమైన నేను నేను నేను అనే అనుభూతి ఎందు కంఫర్ట్ ఆర్ డిస్కంఫర్ట్ ఉన్నదా లేదు నేను అనే అనుభూతి కంఫర్టబుల్లా అన్కంఫర్టబుల్లా ఏది కాదు దేహ అధ్యాసచే కంఫర్టబుల్ అన్కంఫర్టబుల్ అనే ద్వంద్వం ఉంటుంది శుద్ధమైన నేను అనే అనుభూతి ఎందు కంఫర్ట్ లేదు డిస్కంఫర్ట్ లేదు నేను నేను అనే అనుభూతి మొగయా ఆడయా ఏది కాదు సుఖమా <trium> దుఃఖమా <trium> <trium> <trium> <trium> <trium> అనే అనుభూతి యుడు కులము ఉన్నదా లేదు ప్రాంతము ఉన్నదా లేదు రాష్ట్రంలో మనం పని కట్టుకుని దేహధర్మాలను నేను నెత్తి మీద పెట్టకపోతే ఆ పొరపాటు చేయకపోతే నేను అనే అనుభూతి ఎందు దేహధర్మాలు ఏవి ఉండవు నేను అనే అనుభూతి ఎందు దేశము చోటు ఫలానా చోటు అనేది ఉన్నదా పరిశీలించాలి ఉన్నదా వెంటనే రిప్లై చెప్పక్కర్లా ఉన్నదా లేదు నేను నేను అనే అనుభూతి ఎందు కాలము ఇనగా ఫలానా సమయము అనే కాలము యొక్క భావన ఉన్నదా లేదు నేను అనే అనుభూతి ఎందు గతము ఉన్నదా లేదు తం మనస్సులో ఉంటుంది నేను ఎందు ఉండదు ఇది ఎంత బాగుంది నేను నేను అనే అనుభూతి ఎందు భవిష్యత్తు ఉన్నదా లేదు అది కూడా మనస్సులో ఉంటుంది నేను ఎందులో ఉండదు ఫైనల్ గా నేను ఎవరు సమాధానం లేదు సమాధానం వస్తే మనస్సు నుంచి వస్తుంది అంటే కల్పితం మనస్సు కల్పించుకున్నదవుతుంది సమాధానం లేని ప్రశ్న నేను ఎవరు సమాధానం లేని ప్రశ్న నేను ఎవరు సమాధానం అక్కరలేని ప్రశ్న ప్రశ్న ఉండిపోవాలి నా హృదయంలో నా అనుభూతిలో ఆ ప్రశ్న ఉండిపోవాలి నేను ఎవరన్నా శాతిష్ um. రిలాక్స్ విశ్రాంతిగా కూర్చోవాలి ఆలోచనలలోకి పరుగు పెట్టరాదు శాంతముగా పిల్లలు ఇప్పుడు మెల్లగా కన్నులను తెరవాలి